నిత్యానందులము నిర్మలులము ఇదేనేము సత్యముగ మమ్మాతడు సరి పుట్టించగను ఎక్కడవోయి వెదకేము ఇటమీద దైవమును ఒక్కటంతర్యామై ఉన్నాడదే ఇక్కడ ఆతని గుణాలు ఎన్నేసి చదివేమిక పక్కన తన దాసుల భక్తికి సులభుడు ఏమేమి వేడుకొనేమూ ఇటమీద తని నామములు నాలికపై నటించినదే నేమమున ఇంకా నెట్టు నెట్టునిచ్చలు భజించేమో కామించి సంసారపు కైంకర్యము ఆతనిదే ధ్యానమేమని శసేము తలచినందెల్లాను ఊని శ్రీవేంకటేశుడే ఉండగాను నానాటనింక ఏమి నమ్మితిమనేదేమి పేని మమ్ము తన పుక్షిబెట్టి పెంచగాను